సహ దీర్యంకర వహై తేజస్వి అవధీతమస్ ఓ శాంతి శాంతి శాంతి ఎో భూతేభ్య సముత్య్యేవా అను వినశ్య ఇది ఎవళ్ళు పట్టించుకోరు దీని గురించి నేను ఫలానా అనే విధంగా జీవించేస్తూ ఉంటాడు కానీ ఆ నేను ఫలానా అనే కియభావం ఎక్కడి నుంచి వచ్చింది రాత్రి నిద్రలో లేదు కదా నిద్రలో లేదు నిద్రపోయినప్పుడు నువ్వు ఉన్నావా మీరు అడగండి ఎవరినైనా ఎవరు నిద్రపోయింది ఎవరు కదా కాబట్టి నిద్రలో వీడు ఉన్నాడు కానీ నిద్రలో కిల్య భావం లేదు ఏమండి కిల్యభావం ఎప్పుడైతే లేదో అప్పుడు సంసారము సుఖ దుఃఖములు పుణ్యపాపములు స్వర్గ నరకములు ధర్మాధర్మములు శత్రుమిత్రులు రాగద్వేషములు మానావమానములు ఏమీ లేవు మొత్తం ద్వంద్వ జాలమంతా కూడా లేదు నిద్రలో వీడున్నాడు కానీ వీడు నిద్ర లేస్తూనే ఈ మొత్తం ద్వంద్వాలన్నీ వచ్చేస్తాయి ఈ ద్వంద్వలు ఎంత పవర్ఫుల్ అంటే వీడు దేవతలని ద్వంద్వాల్లో ఫిక్స్ చేస్తాడు ఈ దేవతకి పవర్ ఎక్కువ ఈ దేవతకి పవర్ తక్కువ ఈ దేవత మేల్ ఈ దేవత ఫిమేల్ ఈ దేవత అబావ్ ఈ దేవత బిలోవ్ ఈ దేవత సాత్విక ఈ దేవత కామస ఈ దేవత కోరికలు తొందరగా ఇస్తుంది ఈ దేవత కోరికలు ఆలస్యంగా ఇస్తుంది ఎవ్రీథింగ్ ఈజ్ ఏ ద్వంద్వ దేవతలను కూడా ద్వంద్వాల్లో బిగిస్తాడు ఇంకా దేవతలే ద్వంద్వాల్లో పడిపోతే ఇంకా లోకం గురించి చెప్పేది ఉంది ఇంతటి ద్వంద్వ జాలము కేవలము ఆ కిల్య భావం నుంచి పుట్టుకొస్తుంది ఏభ్యో భూతేభ్య సముత్య ఆ పాంచభౌతికమైనటువంటి దేహము పాంచభౌతిక జగత్తు సమావేశం అన్ని పని చేసే సేమ్ ఇక్కడ కార్యకరణ రూపంగా అవే భూతాలున్నాయి బయట విషయ రూపంగా అవే భూతాలున్నాయి వీటికి వాటికి సమావేశం సో గుణగుణేశు వర్తంతే ఈ దుందు దుందే ఇది మిథ్యే అది మిథ్యే సో ఇటువంటి విధంగా ఉత్పన్నమైన ఆ కిల్యభావము ఎథేభ్యో భూతేభ్య సముథాయా నిద్ర అలాగా నిద్ర పట్టగానే పోతుందండి అలా నిద్ర అలా నిద్ర పట్టేప్పుడు పోతుందంటే నేను ఒకసారి ఫ్లైట్ ఆలస్యం అయింది ఏమిటో ఈ ఫ్లైట్ ఇలా ఆలస్యమైంది ఎయిర్పోర్ట్లో పడున్నాం ఈ ప్రయాణాలు ఇవన్నీ ఎటువంటి ఈ సంసారం అంతా ఏమిటో అలా అనుకుంటుంటే కుంగుబోట్లు పడ్డా మొత్తం సంసారం అంతా డిజప్య్ పోయిందంటే మళ్ళీ ఓ ఐదు నిమిషాల్లో తెలివి రాగానే మళ్ళీ మొత్తం సంసారం అంతా వాపస్ ఎథేభ్యో భూతేభ్యో సముత్య కానీ ఏవ అణు వినశ్యతి అని ఆ వాక్యంలో ఉన్నం ప్రస్తుతానండి సో అక్కడ ఏమంటున్నారంటే శంకరుడు సలిలఫేనబుద్బుదాదివత్ తేషు వినశ్యత్స అన్వేవ అణు అంటే వాటిని అనుసరించి ఏష విశేషాత్మఖిల్య భావ వినశ్యతి మన బృహదారు పుస్తకంలో సమాసాలు సంధులు విడగొట్టలేదు శంకర భాష్యం సంధులు విడగొట్టలేదు అప్పుడు ఏమనిపించిందంటే ఈ భాష్యం దాకా వచ్చేటంటే ఆ మాత్రం సంధి జ్ఞానం లేకుండా ఉంటాడా అని అనే ఒక ధోరణిలో సంధులు విడగొట్టకుండా రాశాను కాబట్టి మీరంతా అక్కడ వినశ్య వినశ్ స్వందే వైష అని ఉంటున్నాయి అలాగే ఉందండి వినశ్యత్ అని విడతీశానా ఇప్పుడు భగవద్గీత రాబోతోంది దాంట్లో మీకు సంధుల గురించి బెంగసదు ఉండమే దాని ప్రత్యేకతది సో వినశప్స్ వన్ వే వైష అని ఉంది ఇక్కడ నా పుస్తకంలో నాకు సమస్య కాదు సంధి నాకు ఏదో ఒకదో గొప్ప తెలుసు నాకు సమస్య కాదు అదే సంస్కృత సంకారాలని వాళ్ళు చూస్తే ఏమిటి పదాలని భ్రమకలుగుతుంది వినశప్సు అను ఏవ ఏష ఒకసారి ఆ పంచభూతాలు విలీనమైపోయిన వెంటనే ఏమంటే వినాశము అంటే విలీనమే అక్కడ ఏదో మంట పెట్టి ఎంత బూర్తి కింద చేస్తారని మంట పెట్టడానికి ఏం లేదు పంచభూతాలకు మంట ఏం పెడతారు ఏదో కొబ్బరి ఆకలు మంట పెట్టినట్టుగా వీటిలో మంట ఏమీ లేదు ఈవేళ ఒక ఆయన చెప్తుంటే విని ఏమిటో నేనే నేనే వెర్రిబడినా ఈ లోకం వెరేదా నేను వేలమొహం వేశాను ఆయన ఏమంటున్నాడంటే సత్పరజస్తమ గుణాలు వల్ల చెప్పాలి సత్వరజస్తమ గుణంలోనే మట మొదలుపెట్టాడు ఆయన పోనీ ఇప్పుడు సప్రదస్తమవు నాలుగు నుంచి ఎదరో వాళ్ళకి చెప్పేప్పుడు కొంచెం హోంవర్క్ చేసుకోద్దండి ఆయన దృష్టాంతం ఇప్పుడు నీళ్ళు మీరు నిప్పుల మీద పెట్టారనుకోండి పెడితే అవి మరుగుతాయి మరిగి ఆ తర్వాత ఆవిరైపోతాయి ఈ మాట చెప్పడానికి ఆయన ఐదు నిమిషాలు ఈ మాట నీళ్లు నిప్పుల పెడితే మరిగి ఆవిరి ఐదు ఇప్పుడు నీళ్ళు సహజ స్థితిలో ఉన్నాయి నిప్పులు మీ పెడితే మరుగుతున్నాయి ఆవిరైపోతాయి ఆ నీళ్లు సహజ స్థితిలో ఉండడం సత్వగుణం మరగడం రజోగుణం ఆవిరైపోవడం తమో గుణం ఏమండి అదే సత్వృష్టమో గుణాలను చెప్పే పద్ధతి అదే కొంచెం హోంవర్క్ చేయొద్దు అయితే లోక లోకాలు గతానుగతికో లోకహారని అనుకోవడం తప్ప మనం చేసేది ఎనీవే సో కాబట్టి వినశక్సు అంటే అక్కడ ఏదో మంట పట్టేసి నాశనం అయిపోవడం అంటే నష్ అది నా నోపదేశం ధాత్వాదే షహ సహా నోన నోనహ అన్నోపదేశం అది నష్ అదర్శనే కనబడకుండా పోతాయని అర్థం అంటే విలీనమైపోతాయి అవి విలీ అంటే దీనికి దృష్టాంతం ఏమిస్తున్నారంటే ఇప్పుడు కెరటములు తరంగములు పిల్ల కెరటములు పెద్ద కెరటములు బుడగలు రురగ సుడిగుండములు ఇలాంటివి ఇంకా ఏమైనా ఉంటాయి ఇవన్నీ కూడా విలీనమైపోతాయి సలిల ఫేన బుద్భుదాదివత్ తేషు వినశ్చత్సు ఇవన్నీ విలీనమైపోతాయి విలీనమైపోతే అను ఏవా వాటి వెంబడినే వాటి వెంబడి అను అంటే వెంబడి వాటిని అనుసరిస్తూనే వాటి వెనక్కాలే ఏష విశేషాత్మకిల్య భావ వినశ్యతి చూడండి ఈ విశేషాత్మకిల్య భావ అన్నది జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి నేను ఒకనొక జీవుడను ఎటువంటి జీవుడు సకలము నుండి భిన్నంగా ఉండే జీవుడను అది విశేష అంటే ఇప్పుడు ఇది పుస్తకము ఇది ఘటము ఇప్పుడు పుస్తకము ఘటము వేరువేరు ఏ ఎందువల్ల వేరువేరు అంటే పుస్తకంలో ఒకనొక విశేషము కలదు ఘటంలో ఆ విశేషం లేదు మనం చదువుకుంటాం పుస్తకం ఒకనొక విశేషం పుస్తకంలో ఉంది జ్ఞానము ముద్రింపబడి ఉన్నది ఘటంలో ఇంకో విశేషం ఉన్నది అది నీటిని భద్రపరుస్తుంది లేకపోతే కంపుగ్రీవా అలాగా ఒక మెడ మెడ ఉంటుంది ఘటానికి నెక్ ఉంటుంది అలాంటి లక్షణాలను అది ఘటం కలిగి ఉంటుంది ఆ విశేషం ఘటంలో ఉండే విశేషం పుస్తకంలో లేదు పుస్తకంలో ఉండే విశేషం ఘటంలో లేదు అందుగురించి మనం ఏమంటామంటే ఇది అది లేదు అని వెరాజ్ విశేషము లేదనుకోండి భేదబుద్ధి కలగాలి కూడా భేదబుద్ధికి హేతు ఉండాలి అభేదానికి హేతు ఉండకర్లేదు భేదబుద్ధి లేకుంటే ఉండేదే భేదమే ఇప్పుడు ఆకాశము ఒక్కటే అని అస్తమానం పనికట్టుకు చెప్పక్కర్లా ఎందుకంటే ఆకాశము అనేకము అనే భేదబుద్ధి మీకు కలుగనే తలది ఎప్పుడైనా అజ్ఞానం చేత ఆకాశము ఇది ఘటాకాశము అది మఠాకాశము అనే భేదబుద్ధి మీకు ఘటాన్ని బట్టి మఠాన్ని బట్టి ఆకాశము అజ్ఞానం చేత కలిగితే అప్పుడు అవి రెండు వేరువేరు కావాయా ఒక్కటే అని పనికట్టుకు చెప్పాలి మీకు అటువంటి భేదబుద్ధి కలగదు ఇది ఆకాశము భేదబుద్ధి అని కలగదు కలగకపోతే అభేదము అని ఆకాశము అభేదము అభేదము అనుకుంటారా అనుకోరు భేదబుద్ధి కలిగినప్పుడు మాత్రమే నిరాకరిస్తూ అలాగే నేను ఫలానా అనే భేదబుద్ధి ఉంటేనే దాన్ని నిరా నిరాకరించాల్సిన అవసరం ఉంటుంది భేదబుద్ధికి హేతు ఉండాలి హేతువుని బట్టి వచ్చేది భేదబుద్ధి చేతనే అద్వైతాన్ని ప్రూవ్ చేయమని వేదానం ద్వైతులు పూర్వపక్షం చేసినప్పుడు మేము అద్వైతాన్ని మేమేం ప్రూవ్ చేయక్కర్లేదయా నువ్వు నీ ద్వైతాన్ని ప్రూవ్ చేయి ఎందుకంటే అద్వైతం అంటే ద్వైతము యొక్క అభావానికి అద్వైతం అనిపే కాబట్టి నీ ద్వైతము అసత్యము మేము చెప్తున్నాం కాబట్టి అద్వైతం సిద్ధమే ద్వైతం అసత్యం అయితే అద్వైతమే కాదు ద్వైతం సత్యం అంటున్నావు నువ్వు చెప్పు ఎందువల్ల సత్యమో చెప్పు అంటే అప్పుడు వాడు ఏమంటాడు ఒకనొక విశేషం ఉండబట్టి సత్యము దాన్ని వైశేషకులు ఉంటారు అలాగే వచ్చింది అలాగే ఈ జీవుడు సపరేట్ సపరేట్ ఫ్రమ్ వాట్ సపరేట్ ఫ్రమ్ ఈశ్వర అవడానికి చేతనుడే కానీ ఈశ్వరం నుంచి సపరేట్ ఎప్పుడైతే ఈశ్వరం నుంచి సపరేట్ అన్నారో ఇతర జీవుల నుంచి కూడా సపరేట్ ఎందుకంటే ఒకసారి విశేషం వస్తే ఇతర జీవులందరి ఎందు ఆయా విశేషాలు ఉంటాయి దాంతో ప్రతి జీవుడు ఇతర జీవులు కంటే భిన్నుడు ప్రతి జీవుడు ఈశ్వరులు కంటే భిన్నుడు ప్రతి జీవుడు జగత్తు కంటే భిన్నుడు అనే సర్వత్రా భేదాన్ని ఎస్టాబ్లిష్ చేసేటువంటిది విశేషము ఇక్కడ ఆ విశేషము నేను విశేష జీవుడను విశిష్ట జీవుడను అంటే భిన్నమైన జీవుడను దాన్ని విశేషాత్మ ఈ విశేషాత్మ రూపమైన కిల్యభావం ఏదైతే ఉన్నదో అది పంచభూతముల నుండి పుట్టింది ఆ పంచభూతములు విలీనమవుతూనే దా వాటి వెంబడియే ఈ విశేషాత్మ కిల్యభావము కూడా విలీనం ఎందుకంటే భేదాన్ని మెయింటైన్ చేసేటువంటి హేతువే లేదు కనుక భేదాన్ని మెయింటైన్ చేసే హేతువులేమిటి పంచభూతములు అలాగా జగద్ూపంగా విషయ రూపంగా ఉండే పంచభూతములు దేహము ఇంద్రియముల రూపంగా ఉండే పంచభూతములు ఈ పంచభూతముల యొక్క ఉపాధిని బట్టి విశేషాత్మకిల భావము పూర్తయినది ఎప్పుడైతే ఈ పంచభూతములు విలీనమైపోతాయో విలీనమైపోతాయంటే అది మంచి నిప్పులు పెట్టేస్తారని కాదు అజ్ఞానం చేతను పుట్టేయండి జ్ఞానం చేతను వివేక జ్ఞానం చేతను పంచభూతములు వివే విలీనమైపోతే వెంటనే ఆ విశేషాత్మకిల్యభావము వినశ్యతి అది లేకుండా ఇప్పుడు చూడండి ఈ గడ్డ ఈ ఉప్పుగడ్డ లక్షణము ఆ విశేషము అంటే సర్వము కంటే నేను భిన్నముగా ఉన్నాను అనే ఆ భావము అది దేహమునందు లేదు దేహోన జానాతి రమణ మహర్షి దేహోన జానాతి కాబట్టి దేహము ఎప్పుడైనా పూజ్య స్వామీజీ బాగా చెప్తారు దేహానికి ఏ కాంప్లెక్స్ సిస్టూ ఉండదు ఇప్పుడు జుట్టు నేను తెల్లగా అయిపోయాను నన్ను నల్లగా చెయ్యి అని ఎప్పుడైనా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందా జుట్టు ఇబ్బంది పెట్టదు జుట్టుకి నేను తెలుగు అనే కాంప్లెక్స్ జుట్టుకి లేదు కాంప్లెక్స్ అంటారు అంటే ఆ రకమైన ఒక విడియం అయ్యో జుట్టు తలబడిపోయింది అనే విడియం జుట్టుకు లేదండి వీడికి ఉంది కాబట్టి దేహమును బట్టి కిల్యభావాన్ని వీడు నెత్తవేసుకున్నాడు తప్ప దేహమతో దానంతా దానికి కిల్యభావం ఏమి ఉండదు ఎందుకంటే జడం పూజ స్వామీజీ దీన్ని బాగా చెప్తారు ఇప్పుడు దేహం చాలా ఫ్యాట్ అయిపోతూ ఉంటుంది దేహం ఎప్పుడూ అనుకోదు లేదు బాగా ఫ్యాట్ అయిపోతున్నారు నేను బాగుండేను కొంచెం సన్నపడితే బాగుండును అని దేహం ఎన్నాడో అనుక్కోదు అని చెప్పిన అది మరింత ఫ్యాట్ అవుతూనే ఉంటుంది ఎందుకంటే దానికి కాంప్లెక్సే లేదు వీడికి కాంప్లెక్స్ ఆ దేహము నేను అని వీడు అడుక్కుని వీడు కాంప్లెక్స్ పెట్టుకోవాలి కదా తప్ప దేహానికి ఏ కాంప్లెక్స్ ఉండదు దేహోన జానాతి కాబట్టి ఈ పంచభూతముల రూపంగా ఉండే దేహము సో ఈ దీస్ ఇస్ వాట్ అది సేమ్ ఖిళ్యభావం అనేది మనస్సులో ఉంటుంది మనస్సు తెలుసుకునేది మనస్సు కదండి మనస్సు ద్వారానే మనకి జ్ఞానం కలుగుతూ ఉంటుంది కాబట్టి మనస్సులో ఉంటుంది ఖిళ్యభావం అంతా అయితే మనస్సు గురించి మీరు గమనించాల్సిన గమనించదగిన సత్యం ఏమంటే మనస్సు తనంత తాను ప్రకాశించేది కాదు అది తనంత తాను ప్రకాశించదు మనస్సు జడ మనస్సు జడ పంచభూతముల సమాహారం సూక్ష్మ పంచభూతముల సమాహారం తర్వాత పైగా మీరు తినే ఆహారం నుంచి పుడుతుంది మనస్సు అన్నగుంహి సౌమ్య మన మీరు తినే ఆహారం నుంచే మనస్సు పుడుతుంది ఆహారం నుంచి పుడుతుంది మనస్సు సో సాందో మీరు చదివేరు ఆరో అధ్యాయం మీరు సాత్వికాహారం తింటే మీ మనస్సు ప్రశాంతంగా అవుతుంది మీరు రాజసాహారం తింటే మీ మనస్సు రుజోగుణ ప్రధానం తామసాహారం తింటే మీ మనస్సు తామసం తామసాహారం అంటే మాంసాహారులకైతే మాంసం తామసాహారం మాంసాహారులు కాని వారికి వడ వడ తామసాహారం సో నన్ను రాజమండ్రి నుంచి ఫోన్ చేశారు సో ఒక్క పూట కోసం వెళ్ళాను నేను మీకు భిక్షలో ఏమిటి చేయమంటారంటే సింపుల్గా చేయండి కాదు పిండి వంట పిండి వంట అక్కర్లేదండి అదే నేను రాకరాకొస్తున్నావు పిండి వంట అంటే చెప్పారు మీకు తోచింది చేయండి కానీ మాషవర్జితం వడ మాత్రం చేయొద్దు అంటే వాళ్ళు ఏమన్నారంటే మేము అదే చేద్దాం అనుకుంటున్నాం నాకు తెలుసు మీ తెలివితేటలు నేను ఎరుగుదును సో వడ పులిహారా ఆ తర్వాత బూరే ఇది మీ మీ లక్షణ నాకు తెలుసు దీంట్లో వడ నేను ముట్టుకోను పులిహార నేను ముట్టుకోను బూరికి అభ్యంతరం లేదు ఎందుకంటే మీరు వడలు తినేస్తే మనస్సు తమో ఇంకా ఆ రోజు ఏం చెప్తారు ఇక ఇందాక చెప్పిన చూడండి వేణీళ్లు మరిగించే సప్రోజం అలాగంటే ఏదైనా చెప్పాలి సారవంతమైన మాట రాదు మనస్సు మనసు తమో గుణంలోకి పోతుంది ఎనివే మీరు తినే ఆహారమే మీ మనస్సు అవుతుంది మనస్సు పాంచభౌతికము సూక్ష్మం అటు వచ్చేది సో మనస్సులో ఉంటుంది కియభావం అజ్ఞానం కూడా మనస్సులో ఉంటుంది ఆత్మయంలో ఉండదు మనస్సులో ఉండే ఆ మొత్తం కంటెంట్ అంటారు మనస్సులో ఏముంటే దానిని ఒక చైతన్య ప్రకాశం దాన్ని వెలుగులోకి తీసుకొస్తూ కాబట్టి మనస్సు తనంత తానుగా ప్రకాశించదు మనస్సుని ప్రకాశింపజేసే ఒకనొక చైతన్య ప్రకాశము కాలదు మీకు తెలుసా అర్థం తనంత తాను ప్రకాశించదు ఇప్పుడు చీకటి గదిలోకి అర్థం పెడితే గదిలోకి వెళ్ళగానే మీకు అర్థం కనపడుతుంది మిగతా ఏం కనపడవు అర్థం కనపడుతుంది దాన్ని అర్థం అది తనంత తానుగా కాదు అర్థము చాలా స్వచ్ఛంగా ఉంటుంది కనుక ఏ కొద్ది కాంతి ఉన్నా రిఫ్లెక్ట్ అవుతుంది దాంతో అర్థం కనబడుతుంది ఏమండి కానీ మీరు కటిక చీకట్లో కనుక అర్థాన్ని పెట్టగలిగితే అర్థం కనబడదు ఎందుకంటే అర్థం స్వయంగా ప్రకాశించదు అది చుట్టుముట్ట ఉన్న ప్రకాశాన్ని రిఫ్లెక్ట్ చేస్తుంది మనస్సు కూడా అంతే మనస్సు ఆ చైతన్య ప్రకాశంలో ప్రకాశిస్తూ ఉంటుంది సో ఇప్పుడు ఆ మనస్సులో ఉన్న మనస్సు ప్రకాశిస్తుందంటే మనస్సులో ఉన్న సమ వాసనలన్నీ ప్రకాశిస్తాయి ఆ మనస్సులో వాసనారూపంగా ఈ కిల్యభావము ఉంటుంది వాసనారూపంగా ఉంటుంది ఆ కిల్యభావం తర్వాత మీరు గమనించాల్సింది ఏమిటంటే రెండు సత్యాలను గమనించారు గమనిస్తే మీరు కిలయభావం నుంచి బయటకు వచ్చేస్తారు ఒకటి మనస్సులో ఉండే కంటెంట్ అంతా కూడా స్వప్న సదృశము మిథ్య మనస్సులో ఉన్న కంటెంట్ అంతా కూడా మీ కిలభావం అంతా మనస్సులో వాసనారూపంగా ఉన్నది ఆల్ ఆఫ్ ఇట్ ఈస్ మిథ్య దాంట్లో ఏదీ సత్యం లేదు నెంబర్ వన్ నెంబర్ టూ మనస్సు స్వతంత్రంగా ప్రకాశించదు మనస్సు వెనకాల దీపం వెలుగుతూ ఉన్నది ఆత్మజ్యోతి వెలుగుతూ ఉంది దానిలో ప్రకాశిస్తాం కాబట్టి ఈ విధంగా మీరు ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని వివేక జ్ఞానం చేత ఆ కిల్య ఎప్పుడైతే ఆ మనస్సులో ఉండేటువంటి వాసన నశిస్తుందో ఆ విశేషాత్మక్య అంటే పాంచభౌతికమైన దేహేంద్రియాదులతో తాదాత్మ్యం తొలగిపోతుంది తొలగిపోగానే ఆ విశేషాత్మకీయ భావము లేకుండా పోతుంది పోతే వాడు జీవన్ముక్తుడుగా ఉంటాడు ఏ దృష్టాంతం చెప్తున్నారు యథా ఉదకా హేత్వనే సూర్యచంద్ర స్ఫటికాది ప్రతిబింబ వినశ్యంద్రాది స్వరూపమేవా పరమార్థతో వ్యవతిష్టతే దీంట్లో కొంత ఫిజిక్స్ ఉంది జనరల్ గా శంకరులు ఫిజిక్స్ చెప్తున్నట్టు ఉండదు ఏదో వేదాంతం చెప్తున్నట్టే ఉంటుంది ఆయన చెప్పేది కూడా వేదాంతమే మన మనం కొంత ఫిజిక్స్ చదివాం కదా ఏదో బీఎస్సీ అని ఎంఎస్సీ అని కొన్ని ఎంఎస్సీ కాపోయినా ఎంతో కొంత ఫిజిక్స్ చదివారు కదా నేను గమనించింది ఏమిటంటే ఎంతో కొత్త గొప్ప ఫిజిక్స్ చదివిన వాళ్ళు కూడా ఈ విషయం మీద సరైనటువంటి దృష్టి పెట్టకపోవడం చేత ఈ సత్యాన్ని గుర్తించకుండానే ఉండిపోతాను సరైన దృష్టి పెట్టక ఫోకస్ చేయక ఈ ఫిజిక్స్ ఇవ్వటం దీంట్లో ఉన్న ఫిజిక్స్ ఇది కొంచెం జటిలమైన ఫిజిక్స్ ఎటువంటి ఫిజిక్స్ అంటే సింపుల్ ఫిజిక్స్ ఇంటర్మీడియట్ ఫిజిక్స్ కానీ మాయా మిథ్యాతత్వాన్ని కలిగి ఉన్న ఫిజిక్స్ అది కాబట్టి కొంచెం కాషస్గా దాన్ని గుర్తించాలి ఇంటర్మీడియట్ వాడు గుర్తించలేడు ఇంటర్మీడియట్ ఫిజిక్స్లో ఉన్న మిథ్యాతత్వాన్ని ఇంటర్మీడియట్ వాడు గుర్తిస్తాడా మనం గుర్తించాలి కదా ఆ ఫిజిక్స్ ఏమంటే ఇప్పుడు మీరు ఆలోచించండి ముందు ఒకటి అద్దము దృష్టాంతం చెప్పి తర్వాత సినిమాకి చెప్తా అద్దం ముందు మీరు నిలబడ్డాను నిలబడితే అద్దంలో ప్రతిబింబం ఉంది అనకూడదు అద్దంలో ఏమీ లేదు అద్దంలో ఉండడం ఏమిటండి ఏదైనా పిచ్చాయ ఉన్నానా అద్దంలో ఏముంటుందండి అద్దంలో ఏమీ ఉండదు ఏమండీ అద్దంలో ఉంటుందనుకుంటున్నారు కదా అప్పుడే ఉండదు కదా ఖాయేనా ఓకే అద్దంలో ఉందనకూడదు అద్దంలో ఉన్నట్లుగా కనబడుతుంది అని అది వాక్యం దృశ్యం అంతేగాని ఉందనకూడదు అయితే మనం రోజు అద్దంలో ముఖం చూసుకోవడం అలవాటు పడి అద్దంలో ముఖం ఉందని అనుకుంటాం అద్దంలో ముఖం ఎందుకుంటుంది అద్దంలో ముఖం ఉంటుందా అన్నా పిచ్చా అలా ఏముండదు ముఖం కనబడుతుంది నెంబర్ వన్ నెంబర్ టూ ఇప్పుడు దీపం దీపం మీ అద్దం ముందు నిలబడ్డారు సార్ దీపం అక్కర్లేదు అద్దముందు నిలబడ్డారు అద్దంలో ముఖం ప్రతిబింబం కనపడింది ఇప్పుడు మీరు పక్కకి జరిగిపోయారు వెళ్ళిపోయారు అక్కడి నుంచి ఆ ప్రతిబింబం ఏమైంది ఇది ఎలాంటి ప్రశ్న అంటే ఉన్నది ఏమైంది అన్న ప్రశ్నే కాదు మీరు ముందు అది అర్థం చేసుకోవాలి ఉన్నది ఏమైంది అన్న ప్రశ్న కాదు ఈ ప్రశ్న ఎలాంటిదంటే సోమలింగం ఎక్కడికో వెళ్ళాడు ఇంకా వచ్చాడా లేదా అన్నట్టుగా ఉంది ప్రశ్న సో కాబట్టి అద్దంలో ప్రతిబింబం ఏమైంది అంటే ఏమవడంకాయా ప్రతిబింబం ఉన్నదే కాదు కనబడింది ఇప్పుడు కనబడడం మానేసింది ఎందుకు కనపడడం మానేసింది దానిని కనబడేట్లా చేసినటువంటి ఈ చేతన పురుషుడు పక్కకు పోయాడు అంచేత కనపడడం మానేసింది అద్దం యొక్క గొప్పతనం ఏం అద్దం వెన్నది తట్ట దానికి ఏమీ తెలియదు అది ఏమీ ప్రకాశింపజేయలేదు అది ఏది చూపించలేదు అది జడమది కాబట్టి అద్దంలో ముఖం కనపడాలన్నా మేము మీరు దాని ముందు నిలబడాలి కాబట్టి ఈ ప్రతిబింబము మీ నుండి ఆవిర్భవించింది మీరు అర్థం ముందుకు రాగానే మీ నుండి ఆవిర్భవించినది దృష్టాంతంలో దృష్టాంతంలో అంటే మీ నుండి కాంతి అద్దం మీద పడి ఆవిర్భవించింది మీరు పక్కకి తప్పుకోగానే ఆ ప్రతిబింబం మీలో కలిసిపోయింది అది మీరు అర్థం చేసుకోండి మీరు ఆదిధ్యం అదేవిధంగా దృష్టాంతం అలాంటి చెప్తున్నారా ఇప్పుడు మీరు నీళ్లు పెట్టండి ఉదకము ఓ పల్లెల్లో నీళ్లు పెట్టండి నీళ్లు పెట్టి పైనుంచి చంద్రుడు ప్రతిబింబం దాంట్లో పడుతుంది చంద్రుడు పడతారు దాంట్లో ఇటువంటివి పూర్వకాలం డైరెక్టర్స్ ఇటువంటివన్నీ క్యాప్చర్ చేస్తూ ఉండేవారు సో మనకేమనిపిస్తుందంటే చంద్రుడు ఆకాశము చంద్రుడు అనిపిస్తుంది గమ్ముని ఒక చిన్న రాయి వేస్తాడు రాయి వేస్తే ఓహో ఇది నీళ్లు అది మడుగు అది నీళ్లు ఆ నీళ్లలో ప్రతిఫలించిన ఆకాశము చంద్రుడు రా ఇది ఒరిజినల్ అని అప్పుడు గుర్తుపడతాం మనం ఆ డైరెక్టర్ అంత అందంగా తీస్తాడు ఆ సీన్ అలాంటి సీన్ ఏదైనా మీకు గుర్తుకొచ్చిందండి చూసారు కదా ఎనీవే సో అలాంటి సీన్ ఇప్పుడు సో నీళ్లలో చంద్రబింబము బింబంది ప్రతిబింబం పడింది ఇప్పుడు ఆ నీళ్లలో కొంచెం పారాన్ని కలపండి లప్తుక అప్పుడు ఆ చంద్రుడు ఎలా ఉంటాడు ఎర్రగా ఉంటాడు నీళ్లు కదిలితే చంద్రుడు కదులుతాడు వాస్తవంలో చంద్రుడు ఉండలే చంద్రుడు లేడక్కడ ఉన్నట్లు కనపడ్డాడు చంద్రుడు కదలడు కదిలినట్టు కనపడ్డాడు చంద్రుడు ఎర్రగా ఉండడు ఎర్రగా ఉన్నట్లు కనపడ్డాడు అంతా కనపడ్డామే చూడండి దీని మీద ఇంకా ఉంది ఫిజిక్స్ మీరు మీరు కనుక స జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఇప్పుడు మీరు పక్కకి మీరు ఏం చేస్తారంటే ఆ నీళ్లు పాల్పోసారనుకోండి నీళ్లు తీసేశారనుకోండి అప్పుడు ఈ చంద్ర ప్రతిబింబం ఎక్కడికి వెళ్తుంది ఏమైపోతుంది చంద్రుల్లో కలిసిపోయింది అది ఒకటి తర్వాత ఇంతవరకు అర్థమైంది కదండి చాలా మటు కవర్ అయిపోయింది నేను చెప్పదను ఇంకొక పాయింట్ కూడా మీకు ఒప్పుకుంటే మీరు గమనించచ్చు అద్దంలో ముఖం చూసుకున్నప్పుడు అద్దంలో ప్రతిబింబం అయితే లేదు కదా ముఖం అద్దంలో లేదు కదా కానీ ఉన్నట్టు కనపడింది ఎందువల్లా వై అద్దంలో మీరు అద్దం దగ్గరికి రాగానే మీ ముఖం కనపడింది కదా అద్దంలో ఏమైనా మార్పులు చేర్పులు వచ్చి మీ ముఖం ఉన్నట్టు కనపడిందా మరి అర్థంలో మార్పులు చేర్పులు ఏమీ రాలేదు అంతకుముందు ఉన్న అర్థం ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది కానీ అంతకుముందు కనబడడానికి ప్రతిబిమ్మ ఇప్పుడు కనపడింది ఇది ఎందువల్ల మీరు వచ్చిన కనపడింది ఎందువల్ల కనపడింది ఎందువల్ల కనపడిందంటే అక్కడ లేనిది కనపడుతోంది మీరు గమనించాల్సింది ఉన్నది కనపడితే నేను చూశానండి కనపడింది అని మీరు దబాయించచ్చు ఇప్పుడు ఇక్కడ ఘటము కనపడుతోంది ఎందువల్ల అంటే ఘటము ఉండి కనపడింది అని చెప్పేసి మీరు అనొచ్చు అద్దంలో ప్రతిబింబం ఉండి కనపడుతుందని మీరు అనడానికి లేదు ఎందువల్ల కనపడుతోంది ఆ ప్రతిబింబాన్ని కనపడి చేసింది అద్దమా మీరు చెప్పండి సమాధానం కాదు మరి ఆ ప్రతిబింబాన్ని కనపడిట్లా చేసింది ఏది దేవుడు చెప్పారు దేవుడు కాదు పాపం వెరి దేవుడు అన్నిటికీ ఆయన మితి మీద పారుస్తుంటే నాకు ఆశ్చర్యం వస్తుంది వెస్ట్లో ఫ్రీక్ మైండ్ ఫ్రీక్ అని ఒక అతను ఉన్నాడు అతని పేరు క్రిస్ కేసీఆర్ఐ ఎస్ఎస్ అని వస్తుంది మిస్టర్ క్రిస్ ఏదో మైండ్ ఫ్రీక్ అని పేరు అతనికి అతను ఏం చేస్తాడంటే మీరు ఊహ కూడా చేయలేని మ్యాజిక్లు చేస్తారు మీరు ఊహ కూడా చేయలేరు అంత అత్యద్భుతమైన మ్యాజిక్లు చేస్తారు అయితే అతనికి వాళ్ళు ఏం పేరు పెట్టారంటే మైండ్ ఫ్రీ అని అతన్ని ప్రోత్సాహం చేస్తారు లాస్ట్ వికర్స్లోనూ అక్కడ అతని షోస్ ఉంటాయి ఒక్కొక్క షోకి బోల్డ్ డబ్బు ఇస్తారు అతను ఈజ్ ఏ ప్రొఫెషనల్ పర్సన్ మైండ్ ఫ్రీ మీరు ఊహ కూడా చేయలేరు అలాంటి మ్యాజిక్లన్నీ చేస్తాయి అదే క్రీస్తు కనుక మన భారతదేశంలో ఉంటే ఓ పెద్ద ఇప్పుడు ఇక్కడ ఉన్న బాబాలందరినీ మించిన పెద్ద బాబా అయి ఓన్లండి అదే ఒక కామెంట్ నేను పాస్ చేశాను ఇట్ ఈజ్ అవుట్ ఆఫ్ ది వే వెళ్ళి పాస్ చేశాను సో డోంట్ బాదర్ అబౌట్ ఇట్ సో ఇక్కడ అర్థం ముఖాన్ని చూపించట్లేదు ప్రతిబింబం కనబడి చేసింది అర్థం కాదు దేవుడు అసలే కాదు దేవుడు చేసేటంటారండి దేవుడు కాదు నేను వెతి ముఖాన్ని నేనేమి చేయలేదా అని మీరు కూడా అనొచ్చు మీరు కూడా కాదు మైండ్ అండ్ ఐసైట్ It is the mind and the eyesight. Kannunu, brainu, mindu. What operations? It is an elaborate trick played by the eyes and the mind to show you things which are not there. Antoportha physics chundi, then gulinshi mirpoda aluchin chundi, prasudanika mani kintike sarapoda chundi, ikane shankar leon phunar inti, ఆ ప్రతిబింబము లేదు కానీ ఉన్నట్లుగా కనబడింది ఎప్పుడైతే మీరు ఆ నీళ్లు బారపోసేశారో ఆ ప్రతిబింబం వెళ్ళిపోయి చంద్రుల్లో కలిసిపోయింది చంద్రుల్లో కలిసిపోయి ఇప్పుడు మీరు ప్రశ్న అడిగారు కాబట్టి ఇందాక ప్రతిబింబం ఉండేది ఇక్కడ ఇప్పుడు ఆ ప్రతిబింబం ఏమైంది అంటే ఏం చెప్తారు చంద్రుల్లో కలిసిపోయిందండి ఎప్పుడు కలిసిపోయింది ఐదు నిమిషాల కలిసిపోయింది మరి ఇప్పుడు ఏమైంది ఆ ప్రతిబింబం చంద్రుల్లో కలిసిపోయిందండి సరే చంద్రుల్లో కలిసిపోయి ఏమైంది అంటే ఏమవుతుంది చంద్రుల్లో కలిసిపోయి ఏమవుతుంది చంద్రుడు రూపంగా ఉన్నది సరిపడిందండి అదేవిధంగా ఈ విశేషాత్మఖిల్యభావం ఏదైతే అజ్ఞానము చేత కల్పించబడినదో బ్రహ్మ చేత అజ్ఞానము నశించిన వెంటనే నేను ఫలానా ఫలానా ఫలానా అనే విశేషాత్మఖిల్యభావము నశించి వీడు ఆ పరబ్రహ్మలో కలిసిపోతాడు కలిసిపోయి ఏమైపోతాడు నాన్ నిషాన్ లేకుండా అయిపోతాడా కాదు పరబ్రహ్మ రూపంగా నిలిచి ఉంటాడు దానికే జీవన్ముక్తి అని పేరు ఆ జీవన్ముక్తిని గురించి మాట్లాడుతున్నారు ఇప్పుడు ఎలా మనము ఒక సంసారాన్ని అనుభవిస్తూ ఉంటాం ప్రతి వాడు కూడా ఓ సంసారాన్ని అనుభవిస్తూ ఉంటాడు ఈ సంసారంలో ఈ సంసారాన్ని ఎవరు వర్ణిస్తారు ఓ పిసరంత దుఃఖం సుఖం పుట్టాడు దుఃఖం ఏమండే వీడు పెళ్లి చేసుకుంటాడు ఏం కోసం చేసుకుంటాడు ఏదో భోగాలు అనుభవించేసి సుఖాన్ని అనుభవించేద్దామని పెళ్లి చేసుకుంటాడు ఏమండే వీడి వీడి ముహానికి ఆ పెళ్లి చేసుకోవడం వల్ల కలిగే సుఖం ఏదో ఆ మూడు కోట్లే వీళ్ళందరూ అక్షతలు వేసేసి భోజనాలు శుభ్రంగా చేసేసి చేతులు కొడుకుని లేచి చక్కపోతారు లేచి చక్కపోయి అక్షతలు వేసాం కదా ఇంకా నోరు మూసుకొని కాపరం చెయ్యి అని చెప్పేసి చేతులు కడిగేసి భోజనాలు చేసి లేచి చక్కపోతారు ఇంకా ఆ రోజు దగ్గర మొదలుపెట్టి వీడు కాటికి చేయి వెళ్ళే వరకు కూడా ఆ సంసార దుఃఖాన్ని వీడు అనుభవిస్తూ ఉంటాడు ఓ పిసర్వ సుఖం ఉంటుంది అక్కడక్కడ సో ఇది ఒక పంచదిశీకారుని చెప్పాడు ఎలాగంటే పెళ్లి చేసుకున్నాడు అనుకోండి వీడు హృదయంలో ఓ మేకు దిగ్గొట్టినట్టు శల్యం ఆ మేకు కదిలినప్పుడల్లా దుఃఖం కదులుతుంది అది కదలడం మానేసినప్పుడు కామ్గా ఉంటుంది మళ్ళీ కొంచెం గదంగానే దుఃఖం అయిపోయిందంటే ఈ లోపల వీడికో కొడుకో కూతురు పడతారు ఇంకో మేకు దిగబడి తర్వాత ఈ కొడుకు పెళ్ళి అవుతుంది మరో మేకొచ్చి చేరింది మా కోడలు నా మాట నేనంటే ఎంత ప్రియతో నా కోడలికి పొద్దున్నే కాఫీ తీసుకొచ్చింది మంచిదైనా కంగారు కొడుకు నువ్వే రేటు కంగారు పడితే ఏమైంది సో అన్ని మేకులే మనవడు ఇంకో మేకు మనవడు మేకు ఎలా అవుతాడు వీడికి సెయింట్ యావీస్ లో సీట్ వస్తుందో రాదు లేకపోతే ఎంసెట్ లో సీట్ వస్తుందో ఏ మనవడికి మా పక్కింటి వాళ్ళ మనవడు ఉన్నాడు వాడేమో ఫస్ట్ క్లాస్ అండి మా మనవడు ఎప్పుడు థర్డ్ క్లాస్ ఏమంటే తర్వాత ఆ మనవుడు వీడు చెప్పిన మాట వింటు వాడు తల్లిదండ్రులు చెప్పిన మాట వినలేదని ఆ దుఃఖం అలాగా ఉంది తాత చెప్పిన మాట వింటు పూజ స్వామీజీ వాళ్ళు చెప్తారు ఇది సో ఒక ఆయన స్వామీజీ దగ్గర వచ్చి స్వామీజీ మై గ్రాండ్ సమ్సేస్ గ్రాండ్ ప్లీజ్ కీప్ పట్ అనే స్వామీజీ చెప్తారు యు ఆర్ క్రేజీ గ్రాండ్ పా గ్రాండ్ యు ఆర్ క్రేజీ ఈయనొచ్చి స్వామీజీతో నేను ఇండియా వెళ్ళిపోదాం అనుకుంటున్నానండి ఎందుకంటే మా మనవడు వచ్చి నన్ను అస్తమానం యూ గ్రాండ్ ఫా యూఆర్ క్రేజీ అంటున్నాడు చాలా సిగ్గుగా ఉంటుంది ఇండియా వెళ్ళిపోదాం అనుకుంటున్నాను అని స్వామీజీతో చెప్తాను అప్పుడు స్వామీజీ అని చెప్పారు ఇండియా వెళ్ళక్కర్లేదు మా స్వామి తత్వ విధానం ఇక్కడ కోర్సు దాంట్లో జాయిన్ అవ్వని చెప్తున్నారు సో తెవే నేను సంసారాన్ని వర్ణిస్తూ ఉన్నాను ఇప్పుడు దిస్ ఈస్ ది బాండేజ్ సంసారం అంటే బాండేజ్ ఇప్పుడు ఈ ఈ సంబంధాలు మానవీయ సంబంధాలు కిలియభావాన్ని బట్టి రావటము వీడు తనకి తాను ఒక కాన్సెప్ట్యువల్ లైఫ్ను ఒక దాన్ని నిర్మాణం చేసుకుంటాడు దీంట్లో ఈ మొత్తం వీడి ఏదైతే ఇదంతా సత్యమని చూడండి నేను కొంచెం పురుషంగా చెప్తున్నాను మీరు అన్ని భావించకడు ఏదైతే సత్యమని వీడు అనుకుంటాడో అంటే ఈ దేహం సత్యం ఈ దేహానికి ఫలన పేరు ఫలన కులం వర్గం వర్ణం గోత్రం నక్షత్రం రాశి ఇవన్నీ సత్యం అనుకుంటాడు ఏ బట్టి వచ్చినవి సోషల్ స్టేటస్ బ్యాంక్ అకౌంట్ తర్వాత భర్త భార్య కొడుకు తండ్రి తాత ముత్తాత ఇవన్నీ వీడు సత్యం ఇదంతా కూడా మీకు దీంట్లో యథార్థం దీంట్లో పుణ్యం పాపం ధర్మ అధర్మం సో ఈ దేహం పూర్వజన్మ పరజన్మ ఈ రకంగా వీడి దేహాన్ని బట్టి వచ్చిన విశేషాత్మఖిల్యభావం చుట్టూ వీడు అల్లుకున్నటువంటి సంసారం ఏదైతే కలదో దాంట్లో కొన్ని అనుకూలం ఉంటాయి కొన్ని ప్రతికూలం ఉంటాయి కొన్ని చెప్పడానికి వినడానికి బాగుంటాయి మరి బాగుండవు అన్నీ ఉంటాయి ఆపోజిట్స్ అన్నీ ఉంటాయి దీంట్లో వాస్తవమైన అంశం ఐ కెల్యూ దా ద గాస్పల్ ట్రూత్ మీరు ఓపెన్ మైండ్తో వినండి వాస్తవమైన అంశం ఒక్కటి కూడా లేదు దట్ ఈస్ ది ట్రూత్ You want to know it today, you know it today. If you don't want to know it today, you want to know it after a month, please know it after a month. Or after an year. Or you want to know it after hundred births, you are welcome to that also. It is entirely a dream. You are just dreaming. A dream is a life that has come to you. If you want to know it today, ఆ శుద్ధ చైతన్యంలో ఈ విశేష కిల్యభావం అంత మిక్సప్ అయిపోయి ఉన్నది అంత కలగా కలగం అయిపోయి ఉన్నది నిన్న చెప్పాను విషయం ఈ మొత్తం సంసారంలో నేను ఉన్నాను ఉన్నది ప్రకాశిస్తోంది ప్రకాశించేది ఉన్నది సతే చిత్ చి సత్ అది తప్ప ఇంకా ఏది సత్యంగా నేను ఉన్నాను నేను బ్రాహ్మణుడైనా ఉన్నాను తప్పు నేను ఉన్నాను రైట్ నేను భర్తనై ఉన్నాను తప్పు నేను ఉన్నాను రైట్ నేను రిటైర్ అయి ఉన్నాను తప్పు నేను ఉన్నాను రైట్ దట్ ఈస్ అవైస్ సో వీడు నేను ఉన్నాను అనే ఆ సత్య ఆత్మను తప్ప మిగతాదంతా సత్యం అనుకుంటాడు వీడు ఏమంటే ఆత్మ ఉందంటారా అని అడుగుతాడు చూడండి ఆత్మ ఉందంటారా అని అడుగుతాడు ఆత్మ లేదు అని సిద్ధాంతాన్ని కూడా చేసిన వాళ్ళు లేకపోలేదు కాబట్టి దిట్స్ డ్రీమ్ ఇట్ కంటిన్యూస్ తర్వాత ఈ డ్రీమ్ ఎలా ఉంటుందో తెలుసునండి ఇది నేను పుట్టాను అది బాల్యమైంది యవ్వనమైంది మధ్య వయస్సు అయింది ఇప్పుడు రిటైర్మెంట్లోకి వచ్చాను అని అంటాడు అనుకుంటాడు వాడు ఇది కంటిన్యూస్ అనుకుంటాడు పూర్వజన్మ ఆ ప పర్వజన్మ కంటిన్యూటీ కంటిన్యూటీ ఇట్స్ సెల్ఫ్ హిజ్ ఫాల్స్ మీరు ఏమైనా ఆలోచించదలుచుకుంటే మీరు సినిమాకి వెళ్తారు సినిమాలో మీకు కంటిన్యూటీ కనపడుతుంది కంటిన్యూటీ ఈ సినిమాలు హాలీవుడ్ వాళ్ళు మరీ విల్డూరం వాడు సినిమా తీస్తాడు అది చాలా బాగా సక్సెస్ అయితే దాని కంటిన్యూటీ ఇంకో సినిమా పంపిస్తాయి హ్యారీ పార్టర్ టూ హ్యారీ పార్టర్ త్రీ త్రీ అంటాడు అయితే ర్యాంబో వన్ ర్యాంబో టూ ర్యాంబో త్రీ అని ఇలా అన్నీ పంపిస్తూ ఉంటాడు ఆ కంటిన్యూటీ కూడా అలాంటి పెట్టుకుండా ఓ సినిమా చూస్తారు మీకు మొత్తం సినిమా అంతా కంటిన్యూటీ కనపడుతుంది మీరు ఒక సంగతి అర్థం చేసుకోవాలి సినిమాలో కంటిన్యూటీ ఏమీ లేదు ఏమంటే తెర మీద కంటిన్యూటీ ఏముంటుందండి ఏం పిచ్చాయేమన్నా కంటిన్యూటీ ఉందని మీరు అనుకుంటే యూఆర్ నథింగ్ షార్ట్ ఆఫ్ క్రేజీ కంటిన్యూటీ ఉంటుంది అక్కడ ఉంటుంది అనుకుంటున్నారా కంటిన్యూటీ మా చిన్నప్పుడు మాకు బాగా గుర్తు నేను చిన్నప్పుడు సినిమా చూసి రోజుల్లో వీడు చిన్నపిల్లాడు పదేళ్ల పిల్లాడు పుస్తకాలు పట్టుకుని స్కూల్కి వెళ్తాడు అలా వెళ్తాడు అలా వెళ్ళి మళ్ళీ పరిగెత్తుకుంటూ వస్తాడు కాళ్ళు చూపిస్తాడు ముందు కానీ ఈ కాళ్ళు పదేళ్ల కుర్రాడి కాళ్ళులా లేవు ప్యాంటు వేసుకుంటున్నాడు కాళ్ళు చూపించాడు టార్స్ చూపిస్తాడు చేతిలో పుస్తకాలు చూపిస్తాడు నాగేశ్వరరావు గారు హైస్ కాలేజీ స్టూడెంట్ పరిగెత్తుకుంటూ వస్తున్నారు అప్పుడు మనం ఏమనుకుంటాం ఈ పదేళ్ళ కూడా హై స్కూల్ పాస్ అయిపోయి ఇంటర్మీడియట్ పాస్ అయిపోయి కాలేజీలో అంటే ఏ నారాన్ చపట్లేదు వీ ఎష్ కంటిన్యూటీ ఇస్ దెర్ అని కంటిన్యూటీ ఇన్ దాట్ ఈస్ దెర్ అని కంటిన్యూటీ యూఆర్ జస్ట్ ఇమాజినింగ్ కంటిన్యూటీ కంటిన్యూటీ ఇట్స్ సెల్ఫ్ ఈజ్ ఫాల్స్ దట్ ఈస్ ఆల్ పార్ట్ ఆఫ్ యువర్ ఇగ్నరెంట్ డ్రీమ్ దెర్ ఈస్ నో కంటిన్యూటీ ఈ డ్రీము అది ఏమవుతుందంటే మనమే దాన్ని రెన్యూ చేసుకుంటూ ఉంటాం ఎప్పటికప్పుడు మనస్సు రెన్యూ చేసుకుంటూ ఉంటాం వాడు మొట్టమొదటి హీరో కనపడతాడు కనపడి ఆ హీరో అలా స్కూటర్ మీద కారు మీద వెళ్తూ ఉంటాడు హీరోయిన్ కనపడుతుంది ఆ హీరోయిన్తో కలిసి ఏదో ఒక పాట పాడతాడు ఇదంతా కంటిన్యూ మనం అస్యూమ్ చేసుకుంటూ ఉంటాం అలా రెన్యూ చేసుకుంటూ ఉంటాం మనం అక్కడ కంటిన్యూస్గా ఏమీ ఉండదు ఎప్పటికప్పుడు ఆ ఫ్రేమ్స్ పడుతూ ఉంటాయి పోతూ ఉంటాయి పడుతూ ఉంటాయి పోతూ ఉంటాయి తెలియ కంటిన్యూటీ అవర్ లైఫ్ ఈజ్ నో డిఫరెంట్ దాన్ దాట్ అంటే అర్థం ఏదో చూస్తున్నాండి ఎంటైర్ టైమ్ ఈజ్ ఎమిట్ కంటిన్యూటీ అనే కాన్సెప్ట్ ఇచ్చింది టైం కదా టైమ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎమిట్ ఏమండి కాబట్టి మీరు ఒక స్వప్నాన్ని చూస్తున్నారు దానికి జీవితంలో పేరు పెట్టి ఒక స్వప్నాన్ని జీవిస్తున్నారు ఒక స్వప్నాన్ని చూస్తో దాంతో మమేకమై ఒక స్వప్నాన్ని జీవిస్తున్నారు మీరు మీరు ఇది ఒక స్వప్నము అని గుర్తించిన క్షణంలో మీరు తెలివి వచ్చేస్తుంది యు ఆర్ ఎవేక్ స్వప్నాన్ని స్వప్నమని గుర్తించడం పేరే తెలివి వచ్చుట తెలివి రావడం అంటే ఏమిటండి అయ్యో ఇంతదాకానే కలగన్నానప్ప ఇది కళ అని తెలుసుకోవడం పేరే తెలుగు కాబట్టి మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే ఈ క్షణంలో మీరు తెలుసుకోవచ్చు ఇది స్వప్నము అని మీరు ఈ క్షణంలో తెలుసుకోవచ్చు కానీ నేను మీ గురించి చెప్పట్లో జనరల్గా చెప్తున్నాను కానీ మీరు తెలుసుకోరు ఎందుకో తెలుసినా మీకు తెలుసుకోవాలనేంత అర్జెంటు ఉత్సాహం మీకు లేదు కనుక యూ డోంట్ వాంట్టు నో ఇట్ ఎందుకంటే ఇప్పుడు నేను స్వప్నాన్ని చూస్తున్నాను ఈ స్వప్నంలో నేను స్వామీజీని నేను చైర్మన్ని నేను ఇది నేను అది నాకు ఇంతమంది శిష్యులు ఉన్నారు ఈ స్వప్నాన్ని చూస్తున్నాను ఇప్పుడు ఇది స్వప్నము ఇది మిథ్య అని నేను తెలుసుకోను ఎందుకంటే తెలుసుకుంటే నేను ఏం అని వీడి భయం